ఇది జవహర్లాల్ నెహ్రూ ఫోటో ఈయన తండ్రి పేరు లాల్ తల్లి పేరు స్వరూపరాణి కమల జవహర్లాల్ నెహ్రూ భార్య ఇందిర జవహర్లాల్ నెహ్రూ కూతురు ఆమె మోతీలాల్ మనవరాలు ఫిరోజ్ గాంధీ సంజయ్ ఇందిరాగాంధీ కొడుకు ఆయన నెహ్రూ మనవడు లిజన్ ఇది జవహర్లాల్ నెహ్రూ ఫోటో ఇది జవహర్లాల్ నెహ్రూ ఫోటో ఈయన తండ్రి పేరు పేరు పేరు మోతీలాల్లి కమల జవహర్లాల్ నెహ్రూ భార్య కమల కూతురు ఆమే ఆమే ఆమే మనవరాలు మనవరాలు ర్తీ భర్త పేరు ఇందిరా కొడుకు ెహ్రూ మనవడు drills build up drill start kooturu kooturu ravi ravi kooturu సరళ సరళ రవి కూతురు సరళ రవి కూతురు కొడుకు కొడుకు శర్మ శర్మ కొడుకు శర్మ కొడుకు గోపి గోపి షర్మ కొడుకు గోపి ర్మ కొడుకు తన్ తన్ కుమార్మార్ తన్ కుమార్ తన్య్యుబ్య్య కుమార్ తన్య్య కుమార్ తన్్రి तल्ली, तल्ली, तल्ली, गोपी, गोपी, त्ली। गोपी त्ली। कमला, कमला ोपी तल भ रविभार्य रवि करुणा करुण रवि करुण रवि भार्य भर्ता करुणा करुण भर्ता కరుణ రవి రవి కరుణ రవి కరుణ భర్త మనవరాలు మనవరాలు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం మనవరాలు సుబ్రహ్మణ్యం మనవరాలు లు మనవడు మనవడు మనవడు సుందరమ్మ మనవడు శర్మ శర్మ సుందరమ్మ మనవడుర్మ సుందరమ్మ మనవడు రవి రవి పేరు పేరు పేరు రవి रवि सुशीलाशील भर्त रुशी भर्त रवि सुशीलाशीलाशीलाशीला सुशीला।, सुशीला।, रवी. सुशीला।, रवी सुशीला कमला शीलाशी रविशील कमला పేరు கமల తల్లి తల్లి పేరు கமల తల్లి పేరు கமల ఇందిర ఇందిర తల్లి పేరు கமల ఇందిర తల్లి పేరు கமల గోపాలరావు తండ్రి పేరు గోపాలరావు తండ్రి పేరు గోపాలరావు అతని అతని తండ్రి పేరు గోపాలరావు అతని తండ్రి పేరు గోపాలరావు శర్మ శర్మ శర్మ పేరు పేరు పేరు కొడుకు పేరు శర్మ ఆయన ఆయన కొడుకు పేరు శర్మకు పేరు పేరు కూతురు పేరు సుశీల కూతురు పేరు సుశీల ఆమే ఆమె కూతురు పేరు సుశీల సబ్స్టిల్ ఇది సుశీల పుస్తకం విమల ఇది విమల పుస్తకం ప్రసాద్ ఇది ప్రసాద్ పుస్తకం మోహనరావు ఇది మోహనరావు పుస్తకం గిరి ఇది గిరి పుస్తకం ఆయన రవి తండ్రి శర్మ ఆయన శర్మ తన్ోహన్ ఆయన మోహన్ తన్ల ఆయన సరళ తండ్రి. కుమార్ ఆయన కుమార్ తన్ ెస్పాన్ కమల ఎవరి కూతురు శర్మ కూతురు సుశీల ఎవరి భార్య మోహన్ సుశీల మోహన్ భార్య కుమార్ ఎవరి భర్త ఉషా కుమార్ కుమార్షర్త ఆమే గిరీశం మనవరాలు అతను ఎవరి కొడుకు సుబ్బారావు అతను సుబ్బారావు కొడుకు completion drill the response sentences in this drill are incomplete complete these sentences following the model start sarala vimala talli vimala sarala khutur వు రవి తండ్రి రవి గోపాలరావు కొడుకు సుశీల సుబ్బారావు కూతురు సుబ్బారావు సుశీల తండ్రి కమల గోపాలరావు భార్య గోపాలరావు कमल भर्त